వింటారు రచన శ్రీమాడుగుల రామకృష్ణ నిర్వహణ శ్రీ సిఎస్ రాంబాబు సహకారం పింగళి ప్రమీల ఇందలి పాత్రలు పాత్రధారులు అలివేలు శ్రీమతి జిబాలకామేశ్వరి పరాంకుషం శ్రీ మిక్కిలి ఫ్రాన్సిస్ నామాలు శ్రీ టివి సత్యనారాయణ వినండి హాస్తి నాటికండోండి చూసారా ఏది ఇదే ఈ పేపరు పొద్దున్నీ ఆ పేపర్ నీ దగ్గరే ఉంది ఒక్కసారి హెడ్లైన్ చూద్దామన్నా నువ్వు చదవటం మాత్రం పూర్తి కాలేదు సరే ఇంతకి విషయం ఏమిటి దొంగలండి దొంగలు ఊళ్ళో ఎక్కడ చూసినా దొంగతనాలే ఆ పేపర్ నిండా ఈ భార్తరే సరే జాగర్తగా ఉండాలి మరి నువ్వేమో తలుపులు తాళాలు వేయకుండా పక్కింటికి ఎదురింటికి పరుగులు పెడతావు చీరలమ్మేవాడు వచ్చాడనో కూరలమ్మేవాడు వచ్చాడనో అదివేలు నన్ను అడిగితే మన జాగ్రత్తలో మనం ఉండకపోతే తర్వాత విచారించిన లాభం ఉండదు నాకు తెలిసిదండి నేనేం అలా వెళ్లటం లేదు ఎందుకు లేదు మొన్నటికి మొన్న పక్కింటి మామగారు పిలిచారని కంచం పెట్టేసి పరుగులు తీశావు కూర్చుని నువ్వెప్పుడొస్తావో అర్థం కాక సరిగ్గా గంట సేపు ఎదురు చూసా నీకోసం ఈ మధ్య నీకెందుకో మతిమరుపు బాగా పెరిగింది సమయం వస్తే చాలు ఏదో వంకన నన్ను దెప్పి మీకు బాగా అలవాటైపోయింది మీరెప్పుడు ఇంట్లో ఉండరాయే బయటికెళ్తే అర్ధరాత్రో అపరాత్రో ఇంటికొస్తారు ఇక పిల్లలంతా వాళ్ల పనుల మీద బయటకెళ్తే ఒక్కదానే బిక్కు బిక్కుమంటూ ఇంట్లో ఉండాలి మీకేం తెలుసు నా బాధ సరే నీతో వాదించడానికి నాకు టైం లేదు అర్జెంట్ గా నేను బయటికి వెళ్ళాలి నా ప్యాంట్ షర్టు ఇలా బట్టం చేయమంటారు నాకు ఈ మధ్యన మతిమరుపు పెరిగిపోతోందని ఇందాక మీరు అన్నారుగా తెలిగింది నాకు కాదు మీకు ఒంటి మీద బట్టలున్నాయో లేవో కూడా గమనించే స్థితిలో లేరు మీరు ఏమిటి ప్యాంట్ టు వేసుకున్నానా అసలు నీతో మాట్లాడడం మొదలు ఆ మతిమరుపు నీ నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది సరే సరే నేను అలా బయటికి వెళ్ళొస్తాను గానీ తరు భద్రంగా వేసుకో దాని గురించి మీరు బెంగపడక ఇంటికి రండి బావా అంకుచవా ఉన్నావా ఇంట్లోనే ఉన్నావా ఉండవేమో అని భయపడిపోయాను ఉన్నానులే గాని నామాలు ఏమిటి అర్జెంటుగా పెట్టితో సహా ఊడిపడ్డావు పని బావా అర్జెంటు పని ఈ ఊళ్ళో వారం రోజులు ఉండి తీరాలి లేకపోతే ఆ పని పూర్తి కాదు అందుకని ఈ వారం రోజులు మీ ఇంట్లోనే ఉంటాను నన్ను మాత్రం బయటికి పొమ్మనుకు బావా వారం నువ్వేమనుకున్నా సరే ఈ వారం రోజులు మీ ఇంట్లోనే ఉండని అయ్యో అదే మాటలండి నిరభ్యంతరంగా ఉండండి అంతలా ప్రాధాయపడ్డక్కర్లేదు మీరు నీకు తెలియదు నువ్వు అలిమాలు ఎక్కడ అడ్జస్ట్ అవలేడు పైగా చెప్పాను బావా నీకు ఇబ్బంది లేకుండా ఎట్ట ఇక్కడ ఉంటాను బావా మళ్ళీ వచ్చిన తర్వాత వివరాలు చెప్తాను టైం లేదు ఓ వ్యక్తిని అర్జెంటుగా కెలవాలి వస్తాను అదేమిటండి మొహమాటం లేకుండా మరీ అంత కుండద్దలు కొట్టినట్టు మన ఇంట్లో ఉండటానికి వీల్ అన్నారు పాపం అమాయకులా ఉన్నాడతను అమాయకుడా వాడా చెప్పావులే నామాల సంగతి నీకు తెలియదు అలివేలు ఉంటే మన అందరికి పెడతాడు వాడికి అస్సలే చెయ్యివాటుతనం జాస్తి చేతికి ఏదందితే అది మాయం చేస్తాడు పైగా ఇంటి సామాన్లు లేపేయడంలో అందివేసిన చెయ్యి వాడు వెళ్లేటప్పుడు వాడి సంచి దులిపితే చెంచాల దగ్గర నుంచి వెండి సామాన్ల దాకా అన్నీ బయటపడతాయి ఇది పనికి వస్తుంది ఇది పనికిరాదు అన్న తేడాదే ఉండదు వాడికి ఆ నిజంగానండి ఆహా నూటికి నూట పదకొండు నిజమే నువ్వే చూస్తావుగా ఇందాక పేపర్లో ఊళ్ళో దొంగతనాలు ఎక్కువయ్యాయని చదివావు ఇప్పుడు ఇంట్లో దొంగతనాలు ఎలా ఉంటాయో నువ్వే చూస్తావు అంతలా ఆశ్చర్యపోకు ఇదిగో నే వెళ్ళొస్తాను గాని తలుపు వేసుకోమపూర్వ సంధ్యా ప్రవృత్త నిగింది ఎవరి కొంప అయినా పొద్దున్నే మునగటం ఏమిటి రాత్రి డాబా మీద బట్టలు ఆరేసి రేపు తీయొచ్చులే అనుకున్నాను తీరా పొద్దున్నే వెళ్లి చూసేసరికి ఏమీ లేవండి నా రెండు చీరలు మీ ప్యాంటు అబ్బిగాడి షర్టు అమ్మాయి లంగాలు వెరసి పది బట్టలు మాయమయ్యాయిత ఇంటారా నిర్మోహమాటంగా చెప్పాగా వాడికి ప్రపంచంలో అక్కడ లేని లేదని ఊరికనే విషం పంచి పెడుతున్నారంటే లైన్ లో మొదటి నుంచునే మనిషి వీడే ఇంత పొద్దునే ఎక్కడికో మాయమయ్యాడండి అవమానం ఘోరమైన అవమానం ఈ ఇంట్లో నాలాంటి డిటెక్టివ్ ఉండగా దొంగతనం జరగడమా లేదు వెంటనే నా డిటెక్షన్ మొదలు పెడతా ఇరవై నాలుగు గంటల్లో దొంగను మీ ముందు నించో పెడతాన్ని పోయి నేనేడుస్తుంటేను ఏడవకు తల్లి ఏడవకు నేనున్నాగా వాళ్ళ పని పట్టడానికి మన ఇంట్లో నిన్న ఒక చోరకళా సామ్రాట్టు ప్రవేశించాడు ఒక వారం రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటాడు ప్రవేశించిన మొదటి రోజునే తన హస్తలాఘవం ప్రదర్శించాడు మిగతా ఆరు రోజుల్లో ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు నువే నిజమైన డిటెక్టివ్ అయితే వాడిని రుజువులు సాక్ష్యాలతో సహా పట్టుకుని నా ముందు నుంచో పెట్టాలి సరేనా చాలెంజ్ డాడ్ అతని ఎంత పెద్ద దొంగ సరే నా పరిశోధన ముందు బలాదూర్ పడతా వాడి పని పడతా ఇదే నా శపథం ఇంతకీ అతను ఎక్కడ వస్తాడు మరి కొంచెం సేపట్లో వచ్చి నాకేం తెలియదు బావా అని బోరున ఏడుస్తాడు నిజంగానా చూస్తావుగా అదిగో వస్తున్నాడు బీ రెడీ ఏమిటి బావా అందరూ సీరియస్ గా ఉన్నారు ఏమిటి కదా కథే కాని సీరియల్ కాదు సింగిల్ ఎపిసోడ్ ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నావు నామాల మామయ్య బజార్ నుంచి బజార్ నుంచి అంటే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనేసాపు నుంచా అదేమిటి అదంతే ఇంతకి ఎంత కమ్మా ఏమిటి నువ్వు మా ఇంట్లో కాజేసిన బట్టలు బాబోహి నాకేం తెలీదు నన్ను నమ్ముబావా నిన్నెలా నమ్ముతానరా నామాలు ఇరవై ఏళ్ల పరిచయం నీతో చెప్పు డాబా మీద ఆరేసిన బట్టలు కొట్టేసావా లేదా సత్యబెమనకంగా నిజం బావా నాకేం తెలీదు నీ మీద ఒట్టు పెట్టావు మా నాన్న మీద ఒట్టు చేస్తా నీ గుట్టు రట్టు నామాలు చెప్ నిజం చెప్పు అసలు నిన్ను ఇంట్లోకి రానియడం పావుని పక్కలో పెట్టుకుని పడుకోవడమే బావా నన్ను అనుమానించిన న్యాయం కాదు చిన్నప్పటి నుంచి తెలియకేదో దొంగదనాలు చేసిన మాట నిజమే కాని ఈ మధ్య మారిపోయాను నన్ను నమ్ము బావా నమ్మను ఏదేమైనా ఇరవై నాలుగు గంటల్లోపు కూలాగి నిన్ను నీ వ్యవహారాన్ని సాక్ష్యాలతో సహా బట్టబేలు చేస్తాను నేరం నిరూపించబడితే శిక్ష తప్పదు నీకు నామాలు ఓకేనా అలాగే బాబు అయితే ఇప్పుడే రంగంలోకి దూకుతున్నాను నీ లగేజ్ ఎక్కడుంది అదిగో ఆ గదిలో కావాలంటే వెళ్ళి చూస్కోండి ఆ సంగతి నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉండు నేనొచ్చేదాకారే కిట్టు ఎక్కడున్నావురా ఇక్కడే డాడ్ దొంగ దొరకలేదు అక్కడికి అతడి లగేజ్ చెక్ చేశాను నిన్న అతన్ని ఫాలో అయ్యాను అతని ప్రతి చర్య మీద నిఘా వేసి చూశాను కాని ఎక్కడ అనుమానం కలగలేదు ఒకవేళ దొంగ అతను కాదేమో అలా అని రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చుని ఉంటావు ఆ దొంగెవడం మళ్ళీ నిన్న రాత్రి డావా ఎక్కి ఎంతక్క ఆరేసిన బట్టలు ఊడ్చు పోయాడు మీ అమ్మ చీరలు నా పంచలు నీ ప్యాంటు షర్టులు మళ్లీ ఓ పది బట్టలు దాకా మాయమయ్యాయి ఒరే వాటిలో నీకు ఇష్టమైన నీ క్రీం కలర్ షర్టు కూడా ఉందిరా ఓ మై గాడ్ అది పోయింది ఇక అస్సలు లాభం లేదు ప్రొసీజర్ నెంబర్ సిక్స్ కి వెళ్ళడం మంచిది ఏమిటి ప్రొసీజర్ నంబర్ సిక్సా అదేమిట్రా అనుమానితుడితో క్లోజ్ గా మూవ్ అవుతూ అనుమానించడం అంతేకాదు ఈ రాత్రికి డాబాపై నిఘా వేస్తాం ఇలానే చేస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు డాడ్ అలాగే గాని ఇదే మాట మీ అమ్మతో అనుకో ఎవరికీ చెప్పకండి అంటూ ఊరంతా చెప్పొచ్చే రకం ఓకే డాడ్ బాస్ట్ ఆఫ్ లాక్ మై డియర్ సన్ అది సరే గాని ఇంత కష్టపడే బదులు ఆ నామాలుగా ఇంట్లోంచి పంపంటే ఎలా ఉంటుంది అమాయకత్వం అదే మీకు తెలీదు వారిని ఇక్కడే ఉంచి పట్టుకుని నేరం ఒప్పించాలి ఇది మాలాంటి డిటెక్టివ్లకు వెన్నతో పెట్టిన విద్య నువ్వేం కంగారు పడకు డాడ్ మళ్ళీ ఓ ఇరవై నాలుగు గంటలలోపు బండారం బయట పడేస్తా ఓ వస్తా వీడొకడు ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు అంటూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పొయ్యేదాకా చేస్తాడో ఏమో వీన్ని నమ్మి పోలీసు రిపోర్ట్ ఇవ్వకుండా ఉండడం కుక్క తోక పట్టుకుని గోదావరిదడం కాదు కదా సరే చూద్దాం ఈ ఛాన్స్ కూడా పోతే పోలీసులను ఆశ్రయించక తప్పదు మరోసారి కొంప మునిగింది ఈసారి వేలే వద్దు వద్దంటున్నా వినక పెరట్లో ఉన్న బట్టలు నా పట్టుచీరా కూడా డాబా మీద ఆరయించాడు మీ సుపుత్రుడు రాత్రంతా జాగారం చేసి ఆ దొంగను పట్టేస్తానని డంబాల్ చెప్పాడు వాడి మాట నమ్మి నా చీరలు మీ పట్టుపంచే అమ్మాయి పట్టు లంగాలు అన్నీ డాబా మీద ఆరేశాను అర్ధరాత్రి మెలకు వచ్చి చూసేసరికి కిట్టుగాడు మేడ మీద గుర్రు పెడుతున్నాడు ఆరేసిన బట్టలన్నీ ఊడ్చిపెట్టుకుని పట్టుకుపోయాడా దొంగవధవడో ఈసారి నిజంగానే కొంప మురిగింది ఆశ్చర్యంగా ఉందే ఆ దొంగేవడం బట్టలు కొట్టేయడంలో స్పెషలిస్ట్ లా ఉన్నాడు పైగా ఆరు అడుగుల పెరటి కూడా దూకి దర్జాగా డాబా మీదకెళ్లి బట్టలు పట్టుకుపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఇంకా ఉపేక్షించి లాభం లేదు అర్జెంటుగా రెండు పనులు చేయాలి ఒకటి నామాలుగా ఇంట్లోంచి తరిమేయడం రెండు పోలీసులకు రిపోర్టు చేయడం ఇప్పుడు ఈ రెండు పనులు చేయకపోతే లేకుండా ఉన్న బట్టలు కూడా ఊడ్ అక్కర్లేదు మరో ఇరవై నాలుగు గంటల్లో ఆ దోషిని మీ ముందు నిలబెడతాను ఈ డిటెక్టివ్ కిట్టుని మరీ అంత తక్కువంచనా వేయకండి అసాధ్యాలను సాధ్యం చేయగలడు అసహజాలను సహజం చేయగలడు ఐ వాంట్ అవర్స్ టైం నిమిషం టైం కూడా చచ్చిన ఇవ్వను ఏడి ఏడానామాలుగా ఇటు పిలు తక్షణం కొంపలోంచి పొమ్మని చెప్తాను ఇదే తొందరపాటుతనమంట నిజానికి నామాలు దోషికాడని నా మనసు చెప్తోంది మనసు చెవులు చెప్పే మాటలు వింటూ కూర్చుంటే మన ఇల్లు శివాలయమైపోతుంది నేను అర్జెంటుగా పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి నో నా పరిశోధన ఒమ్ము కాదు చెప్పాగా ఆఖరి ఇరవై గంటల్లో కదా క్లైమాక్స్కి వెళ్ళక తప్పదని అవునండి పాపవాడి తెగ తాపత్రే పడుతున్నాడు దొంగను పట్టుకోవడానికి ఇంకొంచెం టైం ఇవ్వండి ఇచ్చి తీరాలి పోలీసు రిపోర్ట్ ఇస్తే నష్టపోయేది నువ్వే ఇవ్వరానర్ అదేమిటి అదంతే సస్పెన్స్ నోమోర్ డిస్కషన్స్ తప్పదు ఇరవై నాలుగు నా సత్తా చూపిస్తా దొంగను పట్టేస్తా పరాంకుశం అనే నాన్నగారు అలివేలు మంగతాయారు అనే అమ్మగారు చోర చోరసికామణి అని బిరుదు సంపాదించిన నామాలు మామయ్య గారు సుబ్బులు అనే పని గారు అందరూ సమావేశమయ్యారు కదా అదంతే దొంగ దొరికారు కాని ఆ దొంగగారికి ఓ ఛాన్స్ ఇస్తున్నాం వాళ్లత్తట వాళ్ళు నేరం ఒప్పుకుంటే సరే సరి లేదా తగిన శిక్ష అనుభవించాలి ఏమిటి ఆ దొంగ ఇక్కడే ఉన్నాడా అయితే ఈ నామాలే కదా నేను కాదు బావా మరి ఏమే సుబ్బులు ఈ ఇంట్లో పనిచేస్తూ దొంగతానానికి పాల్పడతావా నిన్నేం చేస్తాను చూడు తొందరపడకండి సార్ దొంగ సుబ్బులు కాదు మరి నువ్వా నేనా మనం కాదు అమ్మా అమ్మా అవును మతిపోయిందట్రా పూర్తిగా వింటే మీకే పోతుంది నేను చెబుతాను ఆడవాళ్ళకి బట్టలన్నా నగలన్నా మహాయిష్టం కానీ అందరి ఆడవాళ్ళలాగా వాటిని కాక స్టీలు సామాన్లపై మక్కువ పెంచుకుంది అమ్మ అదే ఆవిడ చేత ఈ పని చేయించింది బట్టలు పోయాయనే కథను కల్పించి ఆ బట్టలను దాచి మంచి స్టీలు సామానులు కొందామని ఆవిడ ప్లాను అందుకే అవన్నీ మాసిన బట్టల పెట్టెలో భద్రంగా దాచింది మనం ముందుగా నామాలు మావాయనే అనుమానించాం కారణం ఆమెకి గత చరిత్ర ఉంది కనుక కాని అతను నిర్దోషి అమ్మ ఈ దొంగతనాలన్నీ చాలా తెలివిగా చేసింది అంతేకాదు నేను అర్ధరాత్రి నిఘా సంగతి చెప్పగానే అమ్మ ఉలిక్కి ఆ కళ్ళల్లో భయం చూసి నేను కంగారు పడ్డాను అందుకే నిద్ర వస్తోందని ఆమెను నమ్మించి నిద్ర నటించాను అర్ధరాత్రి వేళ ఆవిడలేచి డాబాపైకి వెళ్తుంటే నేను అనుసరించాను సంగతి పట్టేశా కాని దొంగతనం చేసిన బట్టలన్నీ ఎక్కడ దాచిందా అని కూపిలాగడానికే ఇరవై నాలుగు గంటలు పట్టింది బట్టలు దొరికాయి కావాలంటే మాసిన బట్టలు పెట్టి చూడండి ఇవరానర్దంతా ఏమిటి నిజమేనండి బుద్ధి తక్కువను మనించండి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనుకున్నాను ఇదిగో ఈ కిట్టుగా పట్టేశాడు స్టీల్ సామాన్ల పిచ్చితో నీకు ఇచ్చిన మాట నెరవేర్చాను ఇరవై గంటల్లో దోషిని పట్టేశా ఈ వ్యవహారం అంతా గప్ సాంబార్ బుట్టి అందుకే నా పోలీసు నోవు నిజంగా తెలివిగలవాడువి రాట్టు పొగడతల అమ్మ మళ్లీ ఇలాంటి పనులు చేయకుండా బజారుకు తీసుకెళ్లి ఆవిడకి ఇష్టమైన స్టీల్ సామాన్లు కొనిపెట్టు లేకపోతే కొన్నేళ్లు పోయాక మళ్లీ ఈ కదే రిపీట్ అవ్వచ్చు ఓ అలాగే ఇంతవరకు మీరు హాస్య నాటిక విన్నారు రచన శ్రీమాడుగుల రామకృష్ణ ఇందలి పాత్రలు పాత్రధారులు అలివేలు శ్రీమతి జిబాలకామేశ్వరి పరాంకుషం శ్రీ మిక్కిలి ఫ్రాన్సిస్ నామాలు శ్రీ టివి సత్యనారాయణ కిట్టు శ్రీ అంజిబాబు నిర్వహణ శ్రీ సిఎస్ రాంబాబు సహకారం పింగళి ప్రమీల ఈ హాస్య నాటిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది